కడవా మీద కాకమ్మా కడవ అడుగున నీళ్లమ్మా పక్కన కులక రాళ్లమ్మా ఒక్కటొక్కటే వెయ్యమ్మా కిందికి కిందికి రాళ్లమ్మా పైకి పైకి నీళ్లమ్మా కడుపు నిండా త్రాగమ్మా కావు కావు మని